సులభమెట్లా నైతి ఓ కాక అట్టినీ దయతలచి అరుదయ్యా నాకు యేమేమి చదువబలే నిందరి నడుగబలే ఆముక నిన్ను తెలిసే ఎందుకొరకు భూమిలో నెంతేసి పుణ్యములు చేయవలే కామించినీపై భక్తి కలిగేటి కొరకు ఎన్ని జన్మలెత్తవలే వెదకవలే వేదకవలే నీ సాకారముగనే కొరకు ఉన్నతి కాలము ఒగ్గి కాచుకుండవలే విన్నవించి నీ సేవ వేడుకొనే కొరకు ఏదేది ఎరగవలే యట్లభ్యసించవలే నీ దాసుడనిపించుకొనేటి కొరకు సాదరాన శ్రీ వెంకటేశ్వర నన్ను మన్నించి వే దశ పొగడవలే ఇంత శేషే కొరకు